ప్రార్థన చేస్తాం సార్ సూత్రం నైనా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల ఈస నీకు నిన్న నీడు నిరంతరం ఏకరీతి గున్న గొప్ప మహోన్నతుడా నిఖే స్థుతులు స్తోత్రం అయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి అయినా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు సమస్తాన్ని మాకు అనుగ్రహించినారు ప్రతి దశలోనైనా మీ కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని ఇంతగానో బలపరిచిన గొప్ప దేవుడు వ్యవసాయాన్ని నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఇక సాయంకాల సమయంలోనైనా మీ యొక్క సన్నిధికి మేము వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా ప్రతి దశలోనైనా మీకు మేము అంగీకారంగా మేము జీవించేలాగైనా సహాయపడండి మీ వాక్యానికి మేము విధేయత చూపించి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే మమ్మల్ని తయారు చేయను ప్రతి వాక్యాన్ని స్వీకరించి వాళ్ళ ప్రకారంగా మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నా దేవా నీకెంతో వన్నా ఎస్య్యా రానబిడ్డి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రవ్వ ప్రతి చీకర్ శక్తి బంధించండి నా దేవా ఎస్ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆదిపతి నడిపించండి పాటల ద్వారా మహిం పొందండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరి మీ మహిమార్థమే మమ్మల్ని అందరు మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఏసు పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ నందించేదము ప్రభుయేసులో అంతయుమరలా అర్జించుకొంటి మీ ఆదాము నుండిపోయిన దెల్లయూ అనుభవించు చున్నామిప్పుడు ఆనందించేదము ప్రభుయేసులో అంతయుమరలా అర్జించుకొంటి మీ దము నుండిపోయినదిల్లయూ అనుభవించుచున్నమిప్పుడు నష్టమునంతటిని మారలా మాయేసునిలో అర్జించి తిమీ ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లేలుయపాడేదము ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలుయపారెదము దావిదు వల్లే అంత నష్టపడితే మీ దుఃఖపడి బహుగా ఏడ్చితి మీ దావిదు వల్లే ప్రభుని బెదకగా తిరిగి ఆర్జించుకుంటే నష్టమునంతటిని మరలా మాయేసునిలో అర్చించితి మీ ఎల్లప్పుడు జీవితమతయూ హల్లెలుయపడదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లేలు ఎ పాడెదము పూర్వము ఐక్యము లేకపోయిను పేదలమయ్యుంటి మీ అప్పుడు మనలను ఖాళీ చేసుకోనదా మరలా నుండి తిమి పూర్ణత నష్టమునంతటిని మరలా మాయేసినిలో అర్చించి తిమీ జీవితమంతయు హల్లేలు పారదము ఆయల్లపూరు జీవితమంతయూ హల్లేయ పారదము మొదటి ప్రేమను కోల్పోతి మిలా వ్యర్థమైనటి ప్రేమ నందితి మీ పొందితి ఏసు ప్రభువులో నిండుగాను దైవ ప్రేమను నష్టమునంతటిని మరలా మాయేసునిలో అర్చించితి మీ ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలు యపాడెదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు అల్లెలు ఎడదము దేవుని కలిగి ఉండకుంటి మీ దైవ సమాధాన ముందకుంటి మీ పాపములలో మరణించియుంటి మీ పరమజీవముంది నష్టమునంతటిని మాయేసునిలో అర్చించితి మీ ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లేలుయపాడేదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లేలుయపాడెదము నిరీక్షణ ఏమీ లేకయుంటి మీ నరకమున కర్హులమైయుంటి మీ ఘనుడగుయేసునంగీకరింపగా నన్ను విముచించేను విమోచించేను తటిని మారలా మా అర్జించిది మీ ఎల్లప్పుడూ జీవితమంతయూ Hallelujah paaredamu aa ella podu jeevitamantayu hallelujah paaredamu aa ella podu jeevitamantayu hallelujah paaredamu hallelujah praise the lord praise the lord sister praise the lord and andariki sir praise the lord sir చిన్న ప్రార్థి హలో చిన్న ప్రార్థు చిన్న ప్రేర్ చేసుకున్నారు పరిశుద్ధ ప్రేమ నిమిషం కలిగిన మా ప్రియ పట్ల పోతాండ్రీ ఏసయ్య మీ నాన్న ప్రభా ప్రభా ఇంత రకాల మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందనాలు జరుగుతాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో ఉందన చేయరు ప్రభా కొ అవకాశాన్ని బట్టి మీకు ఎంత వందనాలో ప్రభా ఎదుగునైనా పాటల్లో ప్రార్థనలు నేను నడిపించారు ప్రభావ ఎదుగునైనా వాక్యాన్ని వివరించకపోతుండగా మీరు మాతో ఉండండి మా మధ్యలో ఉండండి ప్రభావైనా ముప్పై నిమిషాన్ని బయలుపరచమని అయ్యా మీ పక్షాన అయా నిలబడుతుండగా మీ మాటలు ప్రభావ నాటి ద్వారా ప్రభావ నేను వాక్ ద్వారా పరికించమని మీరే సహాయం ఊళ్ళో ఉన్నమని ఏ అడిగి వేడుకు ప్రార్థిస్తుంది తండ్రి హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనాలు చదువుకున్నాం కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవచ్చు అక్క ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి అందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలేదు అంటే మామూలు సహజంగా మనం ఏం చెప్పుకుంటామంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా ఎలాంటి సందర్భంలోనైనా దాని నుండి తొలగిపోకుండా ఉండే ఉండడానికి మనకి అలాంటి బలాన్ని మనం పొందుకుంటాం పావులు అంటాడు కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఏదైనా సరే క్రీస్తు యేసు ప్రేమను నన్ను ఎడబాయదు అనే విషయాలను ఆయన ఆ ఉంటాడు ఆ మాటను చెప్తూ ఉంటాడు ఎందుకు ఆయన మాట అన్నాడు అంటే ఆయన భక్తి విశ్వాసంలో ఎంత ముందుగా ఉన్నారో ఎంత ఆయన జాగ్రత్త కలిగి ఉన్నారో ఆయన ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటి నుంచి ఆయన తప్పిపోకుండా ఉండడం కోసం ఆయన ఒక సాక్షి నిలబడ్డాడు కావున మనం విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉన్నట్టు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చూడండి ఇప్పుడు సాధారణంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయ ముఖ్యంగా ఈ సీజన్ జరిగేటువంటి ఇబ్బందులు ఏంటి అనంటే ఒక వ్యవసాయకుడిని తీసుకుని ఉంటే మనం ఉదాహరణకి వ్యవసాయకులు దాదాపుగా జూన్ జూలై లేదంటే లేట్ అయితే బాగా ఆగస్ట్ నెలలో విత్తనాలను పెడుతూ ఉంటారు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేది అంటే డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో హార్వెస్టింగ్ సీజన్ కోతకు వచ్చేస్తాయి ఇవన్నీ ఈ సీజన్లో ఎక్కువగా వర్షాలు పట్టడానికి అవకాశం ఉంటుంది ఆ వచ్చే వర్షం తుఫాన్ లాగా ఉంటుంది తుఫానే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనం తమిళనాడులో చూసాం మొన్నటి వరకు ఆంధ్ర తెలంగాణలో చూసాం భయంకరంగా ఈ వర్షం ఈ వర్షం యొక్క తీవ్రత వల్ల ఎంతో మంది నష్టపోయారు నష్టం ఎందుకు పోయారంటే దానికి ఏమి ఒక రైతుగా అతను దానికి చేయాల్సిందంతా చేశాడు దానికి ఎరువేశాడు దానికి మంచిగా బలం వచ్చినట్టు చూసుకున్నాడు మంచిగా విత్తనం రావడాన్ని చూశాడు దానికి ఏదన్నా పురుగు చీడ నుంచి కాపాడటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు అంతా బానే కానీ ఈ ఒక్కసారిగా ఈ ఉపద్రవం అనేది ఎప్పుడైతే దాని మీద పడుతుందో అది ఎంత బలంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా పడిపోవడానికి అవకాశం ఉంది పడిపోతుంది కూడా కాబట్టి వాటిని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దాన్నే ఉదాహరణగా తీసుకుంటే కనుక అది పడిపోవడానికి గల కారణం ఏంటంటే దానికి బలం లేక లేదంటే దానికి ఇంకే ఏ కారణాలు కావు కానీ ఆ సమయం ఎండ్ డేస్కి క్రైస్తవులు కూడా ఆ విధంగా తయారవుతారేమో అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకు అని అనంటే ఇదిగోండి మరీ విశేషంగా జాగ్రత్త ఎందుకు పడాలి అనంటే విన్నదంతా ఏమైపోయింది ఇంతకాలం విన్నాం కదా ఇంతకాలం దాన్ని ఎంతో కాలం నుంచి సంవత్సరాల దగ్గర నుంచి వింటానే ఉన్నాం కదా వాక్యాన్ని ధ్యానిస్తానే ఉన్నాం కదా ధ్యానిస్తున్నాము దాన్ని వింటున్నాము నేర్చుకుంటున్నాము అయినా కూడా కావున విన్న సంగతులను విడిచిపెట్టే నాలు వస్తాయేమో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అట్లాగే ఇక్కడ ఏంటంటే ఒకవేళ విన్నుని వాటి విడిచిపెట్టి కొట్టుకొని పోయేవాళ్ళలాగా ఈ రోజు క్రైస్తవ జీవితం ఉందేమోనని ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నారు వాటి మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండవాలని కిందకొచ్చే వాటికి ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వ్యాఖ్యలు స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిదేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా మనకు జరగబోయే విషయాలన్నీ బైబిల్ రూపకంగా ప్రవృత్తుల రూపకంగా లేదంటే ప్రార్థనలో మనం ఏముంది అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ బయలుపరిచేవాళ్ళగా ఉన్నాయి వాటన్నిటిని బయలుపరిచి వాటి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం పొందుతున్నాగా మనం వాటిని అనుభవిస్తూ ఉండంగా ఏం జరుగుతుందని ఏంటంటే కింద చూస్తే ఒకసారి ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా మనం చేసేటువంటి ప్రతిక్రియకు అది ఒకవేళ అక్రమం అయితే అతిక్రమం అయితే అవిధేయత అయితే దాని అన్నిటికీ కూడా పైకి మనం భక్తి గల వారులా ఉండి దాని శక్తిని ఆశ్రయించేవాడిలాగా ఉంటే పైకి భక్తి కలిగిన వారి లాగానే ఉంటున్నాం మరి దేని గురించి మనం ఎదుగుతున్నాం ఏం చేస్తున్నాం అనేది దేవుడు ఒకసారి మన అంతరంగాన్ని పరిశోధించే ఈ ఎండ్ టైమ్స్ లో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ నాప్తం చేస్తూ ఎందుకు అని అంటే మరి విశేషంగా ఎందుకు జాగ్రత్త అవసరం ఉంది అని అంటే ఎన్ డేస్ లో మరి ముఖ్యంగా ఎక్కువగా శ్రమలకు మనం లోన్ అవుతూ ఉంటాం ఎన్ డేస్ లో ఎక్కువగా మనకి అన్ని రకాలుగా ఇబ్బందులు ఆపదలు ఖచ్చితంగా చుట్టుముడుతూనే ఉంటాయి ఆ విషయాలను అనేక సందర్భాల్లో బైబిల్లో చెప్పబడి ఉన్నాయి మనం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తే ప్రకటన గ్రంథాన్ని కనుక మనం గమనిస్తే దాంట్లో ఆ విషయాలు చెప్పబడి ఉన్నాయి మతీ స్వార్తలో చెప్పబడింది ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ చిట్ట రోజులు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు వస్తున్నటువంటి భూమి మీద వస్తున్నటువంటి తెగులు కానివ్వండి కరువులు కానివ్వండి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలాంటి కరువు వస్తుందో తెలియదు ప్రతి సంవత్సరం వడ్లు అనేవి వరు ఈ ప్యాడీ అనేది ప్రతి సంవత్సరం ఈ రోజు ఉండే కాస్ట్ ఎంతంటే ట్వంటీ సెవెంటీ సిక్స్ కేజీస్ బ్యాగ్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్ గా పన్నెండు రూపాయలు ఉండేది అదే జనవరి ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండేది అట్లాంటిది ఇప్పుడు రెండు రూపాయలు ఈ రోజు బ్యాగ్ ఉంది ఇప్పుడు స్టార్టింగ్ లో సామాన్యులు రేపు కొనుక్కుంటారా బియ్యం తినగలుగుతారా లేదా అనేది తెలీదు ఏ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు ఎందుకు ఇంత ఇది ఈ వర్షాలు సరిగా లేకపోవటం వల్ల నీరు సరిగా లేకపోవటం వల్ల ఏం జరిగింది అని విపరీతంగా ఉన్నదానికి డిమాండ్ ఎక్కువైపోయింది సడన్ ప్రైస్ హైక్ అయిపోయింది ఓవర్నైట్ కొంతమంది పెద్ద వీళ్ళు కనుక ఉంటే రైతులు కనుక ఉంటే వంద ఎకరం రెండు వందల ఎకరాలు వేసుకునే రైతులు కనుక ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నారు ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు చాలా ఇంకా హార్వెస్టింగ్ సీజన్ లోనే ఉన్నారు అవి కనుక కోస్తే పని పని అవి పని తెలియదు ఎందుకంటే పోయినసారి వచ్చినటువంటి వర్షం వల్ల ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చినటువంటి వర్షం వల్ల మొత్తం పడిపోయి పాడైపోయి పంటంతా నాశనం అయిపోయింది చాలా చోట్ల మధ్యలోనే వదిలిపెట్టేశారు గేదెలను వేపుకుంటా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల మూడు వందల రూపాయలు తర వస్తా ఉంటే రేపు సామాన్యుడు ఏం తిని ఏ విధంగా కొనుక్కుంటాడు వాటిని డైరెక్ట్ రైతు దగ్గర ఈ రేట్ ఉంటే మధ్యలో దళారి వ్యవస్థ ఉంది తర్వాత అదంతా క్రాస్ చేసుకొని మళ్ళీ మార్కెట్లోకి ఆ రైస్ వస్తే అది ఎంత అవుతుందో తెలియదు ఈసారి హండ్రెడ్ రూపీస్ అవ్వచ్చు ఇంకా అబోవ్ హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి సిక్స్టీ రూపీస్ ఉన్నట్టుంది వన్ కూడా అవ్వచ్చు చెప్పలేము అంటే మనం రాబోయే ఉగ్రత దినాలు ఏ విధంగా ఉంటాయి కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి తర్వాత అక్కడక్కడ యుద్ధ సమాచారం వింటూ ఉంటారు భూమి మీద తెగుళ్ళు ఉంటాయి అన్నీ మనం తెలుసుకుంటానే ఉన్నాం ఇవన్నీ మన చుట్టూతో ఉన్నప్పుడు వినిన సంగతులను మర్చిపెట్టి ఈ శ్రమనే పట్టుకొని ఈ ఇబ్బందుల్ని పట్టుకొని మనం దాని నుంచి తప్పిపోతామేమోనని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారేమో అందుకని మరి విశేషంగా మీరు జాగ్రత్త కలిగి ఉండండి విని వాటిని విడిచిపెట్టుకొని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు మరి విశేషంగా జాగ్రత్తను కలిగి ఉండండి ఈ ఎండేస్ అన్ని ఉంటాయి వాటి సైన్స్ అన్ని వాటి చిహ్నాలన్నీ మనకు ముందుగానే చెప్పబడు అయినప్పటికీ అయినప్పటికీ ఒకవేళ ఆ ఆ క్షణానికి ఏదైనా పొరపాటున మనకి ఆ ఆ కలివిపు లేకపోతే ఇంకేదైనా ఆ పెడచెవిని పెట్టుంటే పట్టి పట్టణలుగా ఉంటే దాని నుంచి కొట్టుకుని పోతావేమో అనేటువంటి ఒక తాపత్ర్యం ఒక బాధ ఒక వ్యవసాయకుడికి ఎక్కడన్నా పొరపాటు వర్షం వస్తే లాస్ట్ సీజను నోటి దగ్గరకు వచ్చింది పాడైపోతుందేమోనని ఒక వ్యవసాయకుడిగా ఎంత తపన పడతా ఉన్నారో దాని మీద ఉన్నటువంటి కష్టం కానీ అదంతా తెలుసు కాబట్టి ఆ వ్యవసాయకి బాధ ఎలాంటిదో దేవుడిది కూడా మన తండ్రిది కూడా తండ్రి కూడా అలాంటిదే బాధ లాస్ట్ సీజన్ లో ఆకరిచే దినాల్లో ఇదిగోండి వాక్యం విని వారు ఏ విధంగా వెళ్ళిపోతారు అనేటువంటి ఇదేమో ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు విచ కూడా చదువుకున్నాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము ప్రవేశించుదమును వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పడి ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉంది ఆయన ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడై ఎవరై ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలుగు ఎప్పుడు ఈ వాగ్దానం ఎప్పుడు ఆయన విశ్రాంతిలోకి వెళ్తామని ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడు ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో ఎవరైతే ఈ లోకంలో ఉన్న మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో అది బాప్తీసం ద్వారా మారుమనసు ద్వారా మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా జీవిస్తా ఉన్నారో వారికి ఖచ్చితంగా ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటారు ఖచ్చితంగా ఆయనతో పాటు ఉంటారు ఆ మాటను దేవుడు ఉచితంగా మనకి ఇచ్చినప్పుడు ఒకవేళ దాన్ని మనం పోగొట్టుకుంటావేమో పోగొట్టుకుంటావేమో అని చెప్పి ఈ విషయాన్ని ఇక్కడ పుకేస్తా ఉన్నాడు కిందకొస్తే రెండవ వచ్చిన కూడా వారికి ప్రకటింపబడినట్లు మనము స్వార్థ ప్రకటింపబడిన వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిన కానీ వారు విని వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమయ్యేది చూడండి ఇక్కడ వారికి ఎట్లాగా అన్నికి ఎట్లాగైతే వారు ఆ స్వార్థకు లోబడి ఉండారు ఆ స్వార్థను అంగీకరించారు మనకి వచ్చేప్పటికీ ఇక్కడ ఏమైంది అనేది అంటే ఆ విన్న వాక్యానికి వారు నిష్ప్రయోజనం అయిపోయింది ఎవరికైతే ఆ విశ్వాసం లేకుండా ఎవరైతే వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడున్న వారు అక్కడే ఉండుంటే ఒకవేళ దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి విధానం కలిగి లేకపోతే అలాంటి భక్తి మనలో లేకపోతే మన మన విషయంలో ఆయన ఆ స్వార్థ అనేది అందరికీ అన్నింటికి ఒకే రకంగా ఉంది లోపల ఉన్నవాడికి ఒకే రకంగా ఉంది బయట ఉన్నవాడికి ఒకే రకంగా ప్రతి ఒక్కరికి స్వార్థ అనేది అందుతుంది అందబడుతుంది కానీ విన్నవాడికి అది ఆశీర్వాదకరంగా ఉంది వినని వాడికి అది నిష్ప్రయోజకంగా ఉంది ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు అని అనంటే ఒకవేళ విని వినట్టుగా ఉండి ఒకవేళ పైకి మనం ఆ ఏదో భక్తిగల వారంగా ఉండి లోపల మనం ఏదో లోపం కనుక ఉంటే ఆ లోపాన్ని బట్టి ఒకవేళ నిష్ప్రయోజనం వచ్చేమో అందుకని ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ఎక్కడన్నా ఏ విషయంలో నన్ను తప్పిపోతామేమో వల్ల దేవుడు ఆయన పరిశోధించినప్పుడు ఆయన పరిశీలించినప్పుడు ఆయనకి తగినట్టుగా మనం లేకపోతే అది ఏమవుతామంటే ఆల్రెడీ మొత్త వార్ట్లో మూడో అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది ఆయన చేత ఆయన చేతిలో ఉంది ఆయన కళ్ళమును ఆయన బాగుకా శుభ్రం చేయను ఒకవేళ మంచి గింజలు అయితే ఆయన దాచిపెట్టుకునే వాళ్ళ ఒకవేళ అది కొట్టు తాలు తప్ప తరకగా కనుక ఉంటే దాన్ని ఆరని అగ్నిలో వేసి కాల్చివేసేవాళ్ళ గాను ఉంటున్నారనే విషయాన్ని అక్కడ చేస్తూ ఉంటాడు కాబట్టి వీటన్నిటి విషయాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఎక్కడైనా తప్పిపోతారేమో విన్న విషయాలను బట్టి తప్పిపోతారేమో లేదంటే మరి విశేషంగా ఉండాల్సిన టైంలో జాగ్రత్త లేకుండా ఉంటున్నారేమో అనేటువంటి విషయాన్ని ఈరోజు అందరికీ మనకే కాదు కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంఘానికి కూడా ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఎన్ని టైమ్స్ లో ఉన్నప్పుడు ఎన్ని డేస్ లో ఉన్నప్పుడు అందరూ ఏ విధంగా ఉంటారు ఈ విషయాలను చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకొని ఉంటాం కానా విందులో కూడా జరిగినటువంటిది ఆ యజమాని అడుగుతాడు ఇంత జనం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం తీసుకొచ్చి పోస్తారు కానీ నువ్వు అయితే ఇప్పటి వరకు కూడా మంచి రసాన్ని ఉంచుకుందావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు జబ్బు కూడా పోసేవాళ్ళు ఉన్నారు అదే నిజమైందని చెప్పి ఆ జబ్బులో ఆ మత్తులో ఉండి దాన్ని తాగేసి అదే నిజమైంది అనుకుంటే భ్రమలో ఉంటే వారికి ఏమవుతుంది ఖచ్చితంగా రోగాల పాలవుతారు ఖచ్చితంగా వారికి ఏదో శ్రమ తగ్గుతుంది అట్లాగే ఈ ఎన్ టైమ్స్ లో మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా మంచి ద్రాక్ష రసంగానే ఉన్నావా పాడైపోయినటువంటి ద్రాక్ష రసంగానే ఉన్నావా అనే విషయాన్ని ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చేతులు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదో వచ్చినం కూడా చదువుకుందాం ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు మరి విశేషంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని ఇక్కడ ఎందుకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఆ పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పెదో వచనంలో ఏం చెప్తారంటే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి మీరు క్రియలు చేయవారైతే ఎప్పుడూ త్రొట్టిలరు మన పిలుపు ఏంటి మన పిలుపు అనేది ఖచ్చితంగా అది మన ముందు పెద్ద చుక్కాని లాంటిది మనకు మార్గం మన ముందున్నటువంటి మార్గం మన ముందున్నటువంటి దారి అది ఆ దారి ఏదో అనేది మనం తెలిస్తే ఆ తుక్కాన్ని ఏంటి అనేది తెలిస్తే మనం ఖచ్చితంగా ఈవియేట్ అయ్యకుండా ఉండడం కోసం దాని నుంచి దారి తప్పిపోకుండా ఉండడం కోసం అది ఒక మార్గాన్ని తీసుకొని వెళ్ళడం కోసము ఆ విధమైనటువంటి ఆలోచనలతో మనం నిండి ఉండాలి ఎందుకు అని అంటే మన పిలిపి ఏంటి మనం దేవుడు ఏ ఉద్దేశం కోసం పిలిచాడు ఏ తలంపుతో పిలిచాడు మనకి ఇచ్చినటువంటి భారం ఏంటి ఎలాంటి భారాన్ని మనం కలిగి ఉన్నాం దాని నుంచి దూరపరచబడకోకుండా అదే మార్గంలో అదే దారిలో మనం కనుక ప్రయాణించినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఇట్లాంటి ఉపద్రవాలు ఎన్ని వచ్చినా ఇలాంటి కరువులు ఖడ్గాలు లేదంటే ఇలాంటి యుద్ధాలు ఇంకేద్దని ఇంకేదన్నా వచ్చినా ఈ ఎన్ టైమ్స్ లో రావాల్సిన అన్ని రకాలైనటువంటి సైన్స్ గుర్తులు అన్ని వచ్చినప్పటికీ కూడా మనం దాని నుంచి టీవీ దాని నుంచి మనం దూరపరచబడము మనం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఆ మార్గంలోనే ఉంటాం ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త ఈ రెండు విషయాల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి మనం ముందు ముందుగా చెప్పబడినటువంటి మాటలు ఏమైందంటే మరి మరి విశేషంగా జాగ్రత్త అనే విషయం దేని గురించి చెప్పారంటే హెబిలింగ్ రాసిన పత్రికలో ఎందుకు జాగ్రత్త విషయాన్ని మనం చూసాము తర్వాత రెండోసారి అదే అదే హిమీ శాసనపత్రికలో ఏ విషయంలో తగ్గిపోతున్నామో జ్ఞాపకం చేశారు ఇప్పుడుకి వచ్చేపాటికి ఎందుకు మరి విశేషంగా జాగ్రత్త పడాలంటే ఏ విషయంలో మరి విశేషంగా జాగ్రత్త పడాలంటే మన పిలుపు విషయంలో మన నిశ్చిత విషయంలో ఈ రెండింటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి ఈ రెండింటిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటిని మనం ఎప్పుడు నెవరవేసుకుంటూ ఉండాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి హెచ్చరించుకుంటూ ఉండాలి మన పిలుపు ఏంటి మన నిత్యత ఏంటి అవి రెండు మనల్ని ఎప్పుడు ఉంటే దానివల్ల ఏంటంటే ఎప్పటికీ కూడా మనం ద్రొట్టీల్పో ఉంటాం అలాగున మన ప్రభు రక్షకుడైన యేసు యొక్క నిత్య ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించడం అది కనుక మనం మర్చిపోకుండా మన పిలిపు ఏంటి మన నిశ్చయత ఏంటి అనేది కనుక మనం తెలుసుకుంటే దాని దాని వల్ల మనం త్రుటిల్పోము త్రుట్టిలో పోతే ఏమవుతుందంటే త్రుట్టిలో పోతే ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా అలాగిన మన ప్రభు రక్షకుడైన యేసు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది ఈ కొన్ని మాటల్లో దేవుడు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె పరిశుద్ధి మీ నామానికి ఎంత వందనాలు ప్రభా ఇదిగోనైనా చెప్పబడినటువంటి వ్యాఖ్యలు ఏ విషయంలో ప్రభ అయా మేము తప్పిపోతాము ఏ విషయాలు మేము మరి జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాన్ని మీరు బోధించినందుకు అయా నేర్పించినందుకు జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ మేము చేయాల్సిన పనులు మీరు జ్ఞాపకం చేశారు ఇదిగో మా పిలుపు మా నిశ్చయత ఏంటి దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా మేము జీవించడానికి దాన్ని గుర్తుపెట్టుకొని వాటిని నెరవేర్చడానికి ప్రభా దాని ఎందు నిత్యం నిలకడగా ఉండడానికి మీ ఒప్పును అనుగ్రహించండి అట్లా ఉంటే ప్రభా ఎన్నటికీ మీరు పడిపోకుండా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అలా దానివల్ల వచ్చేటువంటి సంపూర్ణటువంటి మీ నిత్య రాజ్యంలో ప్రవేశం కూడా ఉంటుందనే విషయానికి మీరు జ్ఞాపకం చేశారు ప్రభావ ఏమైనా లోటులు ఉంటే దయతో మన్నించి ప్రభావ మరొకసారి మీ నూతన అభిషేకంతో నింపమని మీ నూతన జ్ఞానంతో నింపమని మీ పరిచర్యలో వాడుకోమని మీరే సహాయంగా ఉండి అయ్యా పట్ల మీ తలంపులని ప్రభా అ ఏమైనా మీరే ముందు కార్యక్రమం నడిపించమని ప్రభావ ఇదిగో నేను నూతన అభిషేకంతో నూతన ఆలోచనతో బలంతో ప్రభావ మీరు నింపమని ప్రార్థన చేశాను ఇదిగో నేను ఇచ్చిన అవకాశాన్ని మీకు ఎంత బంధనాలు ప్రభావితంగానైనా ప్రారంభ అంశాల్లో మీరుంది ప్రభావ వాటన్నిటిపైన విజయాన్ని మీరు అనుగ్రహించమని ఏసై నామం గడి వేడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజరాడు రవన్న ప్రేజలాడు అన్నా సిస్టర్ ప్రేజ్ సార్ అంశాల కోసం ప్రార్థించండి అన్నా రెగ్యులర్ గా చేసే అంశాలే కదా సార్ ఇది ప్రార్థంశాలు కదా ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రఘు తండ్రి కృపామైడ ఐసు ప్రభా నీకు ఎంతో వందాలైనా నిన్న నీడు నిరంతరం ఏకరీతుకున్న గొప్ప తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైనా వాక్యంధ్ర ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు ఎంతో వందాలు నైనా మేము వినిన ప్రతి సంగతులు ప్రవ్వ మేము తండ్రి జ్ఞాపకం చేసుకొని వాటి పట్ల విశేషమైన జాగ్రత్త కలిగి ఓ ప్రవ్వ మేము భయముతోని వణుకుతోని ప్రభ మా రక్ష మేము మా పిలుపుని మేము పోగొట్టుకోకుండా ప్రవ్వ చివరి వరకు నైనా మేము కాపాడుకోవాలా ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు నిత్య దృష్టికు మరీ జాగ్రత్త పడి ఎందుకంటే మేము ఉంది దుర్దినాలు ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రవ్వ నైనా మీలో నుంచి మేము తొలగిపోకుండా ప్రవ మిమ్మల్ని హత్తుకొని ప్రవ్వ వినయ భయభక్తులు కలిగి ప్రవ్వ ప్రీతికరమైన సేవ మేము అందరం చేయలాగిన మీ కృప దైచ్యం ప్రాదిష్టమైన నైనా చివరికి నైనా మీ విశ్రాంతులు మేము ప్రవేశించాలా నా దేవ నా ప్రభావ ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభావ అంతవరకు సహించి వాడే రక్షింపబడిన వాక్యం చెప్తుందిగా ప్రభావ చివరి వరకు ప్రభావ నైనా నా తండ్రి మీక పిలుపుల మీ ఉండాలా ప్రభావ నేను మహిమ పచ్చాలా అనేకులు మీ చెంత మీద నడిపించాలా ప్రభ అలాంటి కృప దచ్చేయండి శ్రమల కాలం మీ ఉంటుండగా ప్రభావ ప్రతి మీ మీద ఆధారపడి జీవించాలా మేము మనసును ఆశ్రయించకుండా ప్రభావ యువవాన్ని ఆశ్రయించాలా ప్రభావ మీరే మా దేవుడు మా ప్రభు మా రక్షకుడునైనా కాబట్టి మీ ఎందుకు ప్రభ మేము ఆశ్చర్యపూర్వంగా మీరే మాకు ఉన్నందుకే నీకు ఎంతో వందనాలు ప్రభావ నా దేవ నా ప్రభ ప్రతి క్షణం నైనా మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించలేగిన మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ప్రభ సహాయపడమని ప్రాదిష్టమైన మాకున్న విశ్వాసం మాకు సరిపోదు ప్రభావ మా విశ్వాసం ఇంకా అంచెలంచెలుగా ఎదగాల ప్రభ ఓ ప్రభావ అంటే బలమైన విశ్వాసం మాకు అనిగిరించి నడిపించమని ప్రాదిష్టమైన మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ విశ్వాసంలో మీ ప్రేమలు నిలిచి ఉండాల ప్రభావ అనేకులు నిలబెట్టాల అలానే కృపదయించమని ప్రాధిష్టమైన వాటిందరూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకే నీకు ఎంతో వందనాల కృతజ్ఞత ఆస్తులు ఘనత మహిమ ప్రాభాలు అర్పించుకుంటున్నాయినా ఆ రీతిగా ప్రభావ ప్రార్థన విషయంలోనైనా మీకు సన్నిధికి మేము తీసుకొస్తుందిగా ప్రభావ నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా దేవి శిస్తర్ గురించి మేము ప్రార్థిష్టమైన శిస్తరికి ప్రభావ నా తండ్రి ఏ అనారోగ్యం ఆ సర్జరీ విషయం మేము ఆ సర్జరీ సంపూర్ణంగా ప్రభావ మీ క్యాన్సల్ జీవన ప్రార్థిష్టమైన సంపూర్ణమైన స్వస్థ అభ్యక్ నా దేవాసు ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రాదిష్టమైన పతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం వేస్తుకరిస్తున్నాము అన్న ప్రభా వాళ్ళ భర్త గుర్చి మేము ఒక ఆల్కహాల్ స్పిరిట్ ని ఏస్తు దురాత్మ ప్రతి అపవిత్ర ఆత్మ పాతలలో అంచి వేస్తున్నాం ఏస్తు క్రిస్తున్నాము బిడ్డ సంపూను విడుదల తెచ్చండి ప్రతి పాపం క్షమించి మీ కనికరిని చూపించినైనా రక్షణ మార్గం బిడ్డ కనిగిరించండి ప్రభావ ఆత్మ మీరు ప్రొటెక్ట్ చేయమని ప్రాదిష్టమైన ఈ దుష్టుడు ముట్టకుండా మీరు కాచి కాపాడి కుటుంబ అంత రక్షణ పొందలు ఆయన మీ కృప దయచేమని ప్రార్థిష్టమైన దేవానికి ఎంతో వందాలిస్త రౌచాల పేదల గురించి మీకు ప్రార్థిష్టమైన పెద్దలు మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఆ కిడ్నీ లివర్ హార్ట్ మీరు తాకడిని ప్రవ్వ అయినా మీకు నూతనమైన జీవంతో నింపమని ప్రార్థిష్టం ఆ కిడ్నీ లివర్ హార్ట్ లో ఉన్న దురాత్మను గద్దిస్తున్నాం స్కీకరిస్తున్నాము పత్తి అవయానికి ప్రవ్వా సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుకరిస్తున్నాం ఎక్కడ చీకటి ఉందో ప్రవ ఒక చీకటి తొలగించండి మీ వెలుగు ప్రసరింప చేయండి సంపూర్ణ స్వస్థాన్ని గరించండి ప్రవ మీ తట్టు ఆకర్షించుకొని నుంచి ప్రవణ అయినా అక్క ప్రవణ తండ్రి హేతువాద నుంచి విడిపించినైనా మీ వెందు ప్రవ భక్తి కలిగి రక్షణ బండ్లైనా కృపాన్ని గురించమని ప్రాదిష్టమైన సహాయపడమని ప్రాధిష్టమైన రాజస్థ గురించి మేము అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రభావ నా దేవా మీ కృపల జ్ఞాపకం చేసుకునేనా ఆ కుటుంబం అంత రక్షణ బంధువుల ఆ క్యాన్సర్ రోగంలు తిన్న ప్రతి దురాత్మని ఏసుక్రీస్తు నాలా గర్తిస్తున్నా ఆ రోగాన్ని తీసుకుని వెళ్ళిపో సైతాన్ని నీకు ఉండడానికి వీలే ఏసుక్రీస్తు నాములు నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రతి అవయవానికి ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభ వరి పాపంలో క్షమించండి ఆ విగ్రహాలు ధరించి ప్రభావ కుటుంబం పిల్లలు తెచ్చేని రక్షణ కార్యమే జరిగించండి ప్రవన్న తండ్రి మీరే గొప్ప అద్భుత కార్యం జరించి కుటుంబంతో రక్షణ బంధులన్నీ సహాయపడమని ప్రాదిష్టమైన నా దేవా నా ప్రవ్వా నీకు ఎంతో వందాన్ని చెల్లిస్తాం రీనా శ్రీస్థి గురించి మేము ప్రార్థిష్టమైన ఒక పేరెస్తో బాధపడుతుండగా ప్రవ్వ మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ఒక పక్షవాదం ఆధిస్తున్న ప్రతి దురాత్మని నరాలున్న దురాత్మ శక్తులను ఏ స్వీకరిస్తున్న నామున గర్దిస్తున్నాం శరీరాన్ని వెళ్ళిపో సైతాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రతి బిడకు సంపూర్ణ స్వస్థ బిడకు అనుగ్రహించండి ప్రవ్వా పతి నరాల్లో ఎముకల ఓ ప్రవ్వ బాడీ ఎంతో ప్రవ పతి అవయానికి ప్రవ్వ మీకు సమాధానం శాంతి సమాధానం ప్రభ మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తున్నామలో పది చీకటి శక్తులు మీరు కాల్చి వేస్తున్నైనా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగరించి ప్రభ మీ కొరకు శాసన పెట్టుకోమని ప్రార్థిష్టమైన ప్రవ ఒక బ్రెయిన్ మేము ప్రార్థిష్టం ఆ ఉన్న ప్రతి బ్రెయిన్ ట్రూమర్ ఏసు క్రీస్తున్నప్పుడే కరిగిపోను ఆ బ్రెయిన్ లో ఉన్న త్వరాత్మని గద్దిస్తున్నాను ఏసుక్రీస్తున్నామలో ప్రతి బ్రెయిన్ ప్రతి నరాలకు ప్రభ సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం స్వస్థత అనుగరించి లేవనైతే మీ కొరకు శాసన పెట్టుకోండి స్వస్థత పొందిన వాళ్ళు ప్రభ రక్షణ బొందల ప్రభ ఒక ఆత్మకు నశించిపోద్దు ప్రభ ప్రతి ఒక్క రక్షణ బొందల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రాదిష్టమైన నా దేవానికి ఎంతో వందాలైనా మీరు ఎంతో కృపా కరిగడం గల గొప్ప ఆ రీతిగా ప్రభ అయినా వాళ్ళ పాపనైనా పదవ తరగతి ప్రభ ఒక వాళ్ళ బాబు ఎనిమిదో తరం చదువుతున్న ప్రభావ నా తన్ని ఇద్దరు మంచి చదువుకోవాలా పరలోకజ్ఞాన బిడ్డలకు అనుగ్రించండి మీ భయభక్తుల బిడ్డలు పెరుగులాగిన మీ కృప అనుగరించండి సహాయపడి మేము ఆ వీధి గురించి మేము ప్రార్థిష్టమైన ఆ వీధిలో ప్రభావ ఏముందో తెలియదునైనా ప్రభటి ప్రభ ఆ ఊర్లో వాళ్ళ కాలనీ ఇస్తున్న రక్షణ పొందాలా ప్రభావ ఆ కాలేజీలో పనిచేసిన ప్రతి చీకటి శక్తులను గద్దిస్తారని నేస్త క్రిస్తున్నాము వెళ్ళిపోతే శైతనం అక్కడ పనిచేయడానికి వీలు ప్రతి ఒక్కరి సమాధానాన్ని అందరి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉన్న కృపా మనం ప్రార్థిస్తున్నాం అనుశయమ గురించి మేము ప్రార్థిష్టం ప్రవ సర్జరీ జరగాలి ప్రార్థించమన్నారు ప్రభ కాబట్టి నేను అది ఏ సర్జరీ మాకు తెలీదు ప్రవ్వ నాతన్ని ప్రతి దాంట్లో మీరు విజయం అనుగ్రించండి ప్రభావ ఆటంకాలను కొట్టివేయండి ప్రభ స్వస్థ పచ్చండి స్వస్థత మీ నుంచి రావాలా ప్రభ ఎన్ని సర్జరీలు చేసినా ఏం చేసినా సమృద్ధికరమైన జీవము స్వస్థత మీ నుంచి రావాలా ప్రభ కాబట్టి ఆత్మకి తన శరీరానికి స్వస్థర్ బాధపడుతుంది ప్రవ ఆ బ్లడ్ క్యాన్సర్ లోన్న దొరాత్మని ఏసుక్రీ స్థనంలో గద్దిస్తున్న క్యాన్సర్ రోగం చేస్తున్న టీమ్ అండ్ స్పిరిస్ట్స్ ఏ స్థలంలో గద్దిస్తున్నా విచ్చిపెట్టి వెళ్ళిపో టీ పాట్ ఏసుక్రీ దేవా వీడికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన కుటుంబంతో రక్షణ పొందాలని సహాయపడండి ఆ రీతిగా ప్రవ లక్కీ అనే చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టం కాలు బోన్ ఓ గురించి మేము ప్రార్థిష్టమైన బోన్స్ సంపూర్ణంగా నార్మల్ అయి దయచేయండి స్వస్థపరచండి రక్షణ నడిపించమని ప్రార్థిష్టమైన శివదాస్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుందనైనా ఆ బ్లడ్ క్యాన్సర్ సంపూర్ణ విడుదల స్వస్థ బిడ కనుగరించండి ఓ ప్రభ మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభ వరి పాపంలో క్షమించండి కనికరించండి ప్రభ ఆత్మ మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభ యుష్టుడు ముట్టకుండా మీరు కాపాడి స్వస్థత అనుగ్రించమని ప్రార్థిష్టమైన అరీతిగా ప్రభా దిలీప్ దగ్గర గురించి ప్రార్థిష్టం దేవా జాబ్లో మీరు తోడున్నాను ప్రభా నైనా ఏసయా మీరే సాయపడమని ప్రాధిష్టం పత్తి ఆటంకాలు కొట్టివ్వండి ఉన్నత స్థితులు ఏమైనా ఎత్తండి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి దేవా కుటుంబానికి మీరు తోడుకున్నాను ప్రభావ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి ఆ బిడ్డల ప్రభావ మీ భయభక్తులు పెరుగులాగానే మీ కృప తెచ్చేయండి కుటుంబ అగ్ని కంచి పెట్టమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ హీగా పాప మేము ప్రార్థిష్టమైన హై నుంచి ప్రభావ ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రించండి హై షుగర్ వేసు తిరిగి సంపూర్ణంగా నార్మలైజ్ గా ఏసు క్రీస్తం నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ షుగర్ రోగాన్ని పెడుతున్న దురాత్మను గద్దించండి ప్రభావ స్వస్థపచ్చమని ప్రార్థిష్టం తిమూతి ప్రదర్ంచి మేము ప్రార్థిష్టం నా దేవ సెల్యులైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సెల్యులైటిస్ వ్యాధి ఏసు క్రీస్తం నీకు ఆజ్ఞాపిస్తున్నా శరణాన్ని గద్దిస్తున్న శరం ఉండడానికి వీల ప్రభుడికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభ నా దేవ రక్షణ పొందాలా మీరు అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా మీకు నమ్మకంగా జీవించాలని సహాయపడమని ప్రార్థిష్టమైన లెఫ్ట్ లెగ్ ప్రభ మీరు ముట్టి స్వస్థపచ్చం అని ప్రార్థిష్టమేనా నాగేశ్వరరావు దగ్గర గురించి మేము ప్రార్థిష్టం లంగ్స్ లో ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉంది ప్రభా ఆ లంగ్స్ ను ప్రభా ఆ కిడ్నీస్ మీరు తాకండి ప్రభా ఆ సంపూర్ణమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏ నామమున పతి అనారోగ్యన దయ్యాలని ఏ సుక్రీస్తున్నా గద్దిస్తున్న శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు దుష్టాత్మ నీకు ఆజ్ఞాపిస్తున్నా నామమున ప్రవ్వ బిడగ్ స్వస్థపచ్చండి కుటుంబం అంత రక్షణ పొందాల ఒక్కరు కూడా నశించిపోద్దు ప్రవ్వ ఆ కుటుంబం మేము ప్రార్థన చేసినాం కాబట్టి నేను మీరే ప్రొటెక్ట్ చేయండి కాచి కాపాడి రక్షణ కార్యం జరిగించి ఆ రీతిగా ప్రవ్వ నితిన్ ప్ర మేము ప్రార్థిష్టం యాక్సిడెంట్ అయింది ప్రవ కాలు విరిగింది ప్రవ్వ నైనా బిడ మీ తాకండి ప్రభ పత్తి ఎంకులలో పత్తి అవయంలో ఓ ప్రవ పత్తి పార్ట్స్ మీ జీవాన్ని పోయి ప్రవ స్వస్థపచ్చి ప్రెస్టరేషన్ హీలింగ్ దయచేసి నేను రక్షణ నడిపించి మీ కొరకు సాక్షుకోండి నా దేవా ఎంతో వందాలు చెల్లిస్తున్నమైన జర్మే బెదర్ గురించి మేము ప్రార్థిష్టం దేవ బెదర ముట్టండి తాకండి మీరు స్వస్థపచ్చే గొప్ప దేవుడు ప్రవ్వ అయినా పతి ఆటంకాలు కొట్టివేయండి చీకటి శక్తి అతను ఏ ఏ వ్యాధితో బాధపడుతుందో మీకు తెలిసినైనా ఆ బిడకు సంపూమైన స్వస్థత మీ దైత్యమని ప్రార్థిష్టం పత్తి అనారోగ్యాన్ని ఏ స్థితి క్రిస్తానంలో గద్దిస్తున్నా శరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపో దుష్ట శక్తులరా ఆ శరంలో మేము పనిచేయడానికి వీలేదు ప్రవ్వాడ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రవ్వ నైనా ఇసయ ఎంతో మంది ప్రభా నా తండ్రి ఈ గ్రూప్ లో ప్రభావ అనేక పరిహాలించే ఓ దేవా నిత్యం ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాగా ప్రభావ ఆ కుటుంబంలో ప్రభ మీరు అద్భుతాలు జరిగించేని ప్రభావ ప్రతి కుటుంబం స్వస్థత పొందాల ప్రభ వాళ్ళు ఏ కష్టాలు ఏ సమస్యలున్నారు మీకు తెలుసు కాబట్టి నైనా వాటి అన్నిటి నుంచి వాళ్ళకి సంపూర్ణ విడుదల పరిశుద్ధ నామూన నా దేవా కుటుంబాలన్నీ రక్షణ పొందునుగాక ఏసు క్రీస్తు నామూన ప్రతి చీకటి శక్తులను ఆ కుటుంబంలో వేస్తున్న ప్రతి సైతాన్ ప్లాన్స్ అన్నింటిని క్యాన్సల్ చేస్తున్నాను ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన అదృష్ట శక్తుల ప్రతి రోగాల ప్రతి సమస్యల ప్రతి అప్పుల ప్రతి విధమైన సోధల ప్రతి క్యూటి అన్నింటి నుంచి స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామూన మీరే విజయం అనుగ్రహించండి ప్రభావ ఓ దేవ అందర రక్షణ పొందాలి ఒక్క ఆత్మకు నశించిపోద్దు ప్రభావ ప్రతి ఒక్క చుట్టూ మీ అగ్ని కంచి పెట్టమని ప్రాధిష్టమైన ఏ కుటుంబాన్ని ముట్టడానికి వీలేదు ఏసుక్రీస్తునంలో నీకు ఆజ్ఞాపిస్తున్నావు ప్రభ మీరే గొప్ప అద్భుతాలు జరిగించమని నా దేవ హరీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో నా బ్రదర్స్ చేస్తారు గురించి మేము ప్రార్థిష్టమైన మా ప్రియులందరి గురించి మేము ప్రార్థిష్టం మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబాల చుట్టూ పిల్లల చుట్టూ అగ్ని కంచి పెట్టమని ప్రాదిష్టమైన ఓ దేవాస్తాయా వాళ్ళ ఉద్యోగ స్థలాలు రాకపోగల మీ తోడుండే మీ కాపుదల అనుగ్రహించడం అని ప్రాదిష్టమైన సైతం పరిశోధన ప్రతి క్షీణులు అన్నింటిని ప్రతి దుష్ట శక్తులు వేస్తే ప్రతి సైతం ప్యాన్స్ అన్నింటిని ఏస్తు క్రీస్తునంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి రోగాలని క్యాన్సల్ చేస్తున్నాం ప్రతి సమస్యలను క్యాన్సల్ చేస్తున్నాం ఏస్తు క్రీస్తున్నాము దేవా మీరే అద్భుతాలు జరిగించేది వాళ్ళ జాబ్స్ లో ఆర్థికంగా ప్రతి దశలో ప్రభావ ఉన్నత స్థితి లేవనెత్తి మీ కొరకు సాహసం పెట్టుకొనైనా మీరు ఆకట బాగు తొలుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము నా దేవా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం కాబట్టి నైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకోవాలా ప్రతి క్షణం మేము జాగ్రత్తగా ఉండాలా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రావ అటు అనేటి క్రైస్తవ జీవితం ప్రవ యొక్క యుద్ధం ప్రవా యుద్ధంలో ప్రవ అంతవరకు మేము యుద్ధంలో పోరాడాలా అనేకుల యుద్ధాన్ని మేము నేర్పించాలా ఈ యుద్ధంలోకి అనేకులు తీసుకొని రావాలా సైతాన్ రజను కోలగొట్టాలా ప్రభ ఓ దేవా అలాంటి సేవకులుగా మేము తయారు చేయాలా శిష్యులుగా తయారు అలాంటి సేవా పరీక్షలు మమ్మల్ని నడిపించి మా ప్రతి పిలుపు అన్నిటి మేము జాగ్రత్తగా మేము గ్రహించి దాని ప్రకారం మేము ముందుకెళ్ళి నేను మహింపరచేలాగా అనేకులు మేము చెంతగా అలాంటి సేవా పరిచయలు మమ్మల్ని అందరూ ప్రార్థిస్తామే రాతి కాలశం మాకు మంచి నిధులు అనుగ్రహించండి ఏ సహాయపడనైనా మా ఆత్మలను మా ప్రాణం మా శరీరంలో నితిని మీకు సమర్పించుకుంటున్నాం ఏసు క్రీస్త పరిశుద్ధ నామంలో మీరే కాచి కాపాడి మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి అయినా ప్రతి దశలో అనేక మంది విషయాలు మేము తెలుసుకొని ఈ లోకాల్లో వచ్చి ప్రకటించలాగనా అలాంటి ఆత్మీయమైన అనుభూలకు మమ్మల్ని అప్పించి ఆ సియను పర్వతం అలాంటి కృప ఆ ప్రయాసమే ముందు పోలాగన నేను మయం సహాయపడమని ఈ సత్యాలు మేము అనేకులు మేము చూపించాలా సైతాన్ శక్తులు విజృంభించి పనిచేస్తున్న ప్రోవా నైనా ప్రతి కుటుంబాల మీద ప్రతి ఒక్కరికి ప్రభా నైనా వేసే మీరు కంచి కాపుదాలు అనుగ్రించమని ప్రార్థిస్తాం ఎలుకోగలిగి మేము ప్రార్థనలు ఎక్కువ సమయం మేము గడపాలా ప్రవ్వా కావలివాడేలాగా బుర్జుల మీద మేము తిరుగుతూ అనేకులకి ఈ పట్టణం మీదకి ఏం ఉపద్రవం రాబోతు మేము తెలుసుకోవాలా కేకలు వేస్తూ ప్రవ్వా నా తన్ని వేసా మేము ప్రకటించాలా అనేకులు మేలుకొల్పాలా ప్రవ్వా అలాంటి సేవా నడిపించి బలపరిచి మీ నూతనమైన పరిశుద్ధ అగ్ని అభిషేకంతో నింపి ప్రవ్వ ఆత్మలు మీరు బలపడి ఓ ప్రవ్వా ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని సాక్షిని పెట్టుకొని నడిపించి ఈ సత్ సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని మీరు ఆకు మనందరూ సిద్ధపరచుకోమని తొలనన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి సదాకాలం ఈ ఆరాధన నిత్యం ఎవరి గురించి కుటుంబాలన్నిటికీ కేబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు కుటుంబాలందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యనిగాక ఆ మెయిన్స్ అందరికీ ప్రేస్త్రదర్స్ బ్రదర్స్ ప్రేయస్ స్ప్రేంజ్ లో నాకా అందరికి ఇవ్వాలి